ైరాగ్యాలు లేకపోవడం వలన జాగ్రత్తగా ఇప్పుడు మనం ఏం చేయాలి మనకు ఉపమానం చెప్పారు సూర్యుడు ఉపమానం నీళ్లు ఉపమానం అగ్ని ఉపమానాన్ని స్వీకరించాలి సూర్యుడిలోని ప్రకాశం నీటిలోని చల్లదనం అగ్నిలోని వేడి వెచ్చదనం వీటిని వాటి స్వభావ లక్షణాలుగా స్వీకరిస్తే అంతే స్వభావ లక్షణాలుగా నీలో సత్తు చైతన్యము జ్ఞానము ప్రకాశము ఆనందం అనే ఆత్మ లక్షణాలు ఉన్నాయి వాటిని ఎలా గుర్తిస్తున్నావు అక్కడ వీటిని కూడా అలా గుర్తించు వెరీ వెరీ ఇంపార్టెంట్ అంతేగాని ఉపమానోపమేయముల మధ్య సామ్యాన్ని గనుక ఇడుదడు చేసాం అనుకోండి అప్పుడేమైంది నాకు ఆకలి ఉన్నట్టుగా సూర్యుడికి కూడా ఆకలి ఉండాలి నాకు మృత్యు ఉన్నట్టుగా సూర్యుడికి కూడా మృత్యు ఉండాలి కదా అని అన్వయం చేయటం దోషం కదా అలా అన్వయం చేయకూడదు అంటే దాన్ని ఏమంటారు లక్షణార్థమే స్వీకరించాం కానీ ఉపమానాన్ని యథార్థంగా స్వీకరించలేదు యాజ్ ఇట్ ఈస్ ఇది గుర్తుపెట్టుకోవాలి చదవండి ఈ లక్షణములను తన ఆధ్యాత్మిక స్థానంలో ప్రయోగించి గ్రహించి విచారణ చేయగలిగిన జ్ఞానులకు తమ ఆధ్యాత్మిక స్థానంలోనే వ్యక్తమవుతున్నవి గ్రహించగలుగుతున్నారు ఆధ్యాత్మికాన్ని ఆత్మ అన్నటువంటి నిర్ణయంలోనే ఆత్మ అన్న ఉనికి స్థితిలోనే సత్ అన్న ఉనికి స్థితిలోనే గుర్తుపట్టాలి గాని దాన్ని నామ రూపాత్మకంగా గుర్తుపడతానని అనటం వైపరీత్యం అలా ్ఞానులు అందుకోవలసిన ఆధ్యాత్మిక స్థానం యొక్క పూర్ణస్వరూపాన్ని ఈ ఉపమాన ఉపమేయములతో ఈ శ్లోకం బోధిస్తున్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ పూర్ణస్వరూపాన్ని గుర్తుపెట్టుకోండి ఈ ఉపమానోపమేయముల ద్వారా ఈ శ్లోకంలో ఈ ఇరవై శ్లోకంలో ఆత్మ యొక్క స్వభావ లక్షణం ప్రతి వక్కరు ఈ సృష్టిలో ఉన్న ప్రతిదానికి కూడా ఈ ఐదు లక్షణాలు ఉన్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ సృష్టి ఉన్నది అంటే ఆత్మ అన్న వలననే ఉన్నది చైతన్యమన్న ఉనికి వలననే ఉన్నది పంచభూతాత్మకమైన సృష్టి అంతా కూడా ఆత్మయే ఉన్నది ఆయన చెప్పడానికి ప్రధానమైన ఉపమానం ఏంటంటే ఈ సృష్టి అంతా సత్ చైతన్యము ప్రకాశము జ్ఞానము ఆనందమనే ఐదు లక్షణాలు అన్నిటి ఎందు వ్యాపకమై ఉంది ఆఖరికి సూర్యుడు ఎందు కూడా పీలికాది బ్రహ్మ పర్యంతము అమీబ ఏకకణ జీవి అయిన అమీబా నుంచి సూర్యుడి వరకు అణువు నుంచి మహత్ వరకు ఈ ఐదు లక్షణాలు వ్యాపకమై స్థిరమై ఉన్నాయి ఆ వ్యాపకమై స్థిరమై ఉన్న లక్షణాలను గుర్తుపడినప్పుడు మాత్రమే నీవు ఆత్మదర్శనాన్ని స్వాత్మ నిర్ణయాన్ని పొందగలుగుతావు హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరిణ మద పూర్ణమిదం పూర్ణముద్యతేర్ణస్ ూర్ణమాదాయర్ణమేవాశిష శాంతిశాశాహరిం శ్రీగరుభ్యో నమీ ఓ నారాయణ నారాయణ